విధంగా ఆ రకంగా వేదాంతాన్ని అధ్యయనం చేసి ప్రేమతోటి జీవిస్తూ స్వార్థమనేది లేకుండా జీవిస్తూ భేదము లేకుండా జీవిస్తూ అందరూ ఆత్మస్వరూపమే ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అన్నప్పుడు ఇంక భేదమేముంటుంది అహంకారం ఏముంటుంది కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు ఈ పని నేను చేస్తున్నాను ఈ ఘనకార్యాన్ని నేను చేస్తున్నాను అనే క్లెయిమ్స్ ఉండవు క్లెయిమ్ చేసేదంటే వాడు అజ్ఞానం ఎవరైనా వచ్చి నేను పండితుడను అన్నాడంటే వాడికి పాండించిన యొక్క రహస్యం తెలియదు ఓ మహాత్ముడు అన్నాడు ఆయన పర్సన్ అని అన్నాడంటే హీఈస్ నాట్ అన్లైట కాబట్టి ఇంతటి లోతుగా ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న మహాత్ములు ఎప్పుడైనా కర్తృత్వ భోక్తృత్వ రూపంగా చెప్పాల్సి వస్తే సిగ్గుపడుతూ చెప్తారు భగవద్గీత మీరు పాఠంగా చెప్పారా అంటే చెప్పారంట ఎంత మీ ఎంత నేను పన్నెండు అరవై ఐదు ఎంతో ఉంది ఆయన సిగ్గుపడుతూ చెప్తారు నేను భగవద్గీత చెప్పాను నేను గురువుని నా వయస్సు ఇప్పుడు అరవై ఏదో జన్మదినం జరుపుకుంటున్నాను అని అలాగా చెగబడి రోడ్డు పెట్టి అలా చెప్పాలి సిగ్గుపడుతుంది ముసలావిడ భామా కలాపం చేస్తున్నప్పుడు సిగ్గుపడుతులు చేసినట్టుగా లేదా ఆ సందర్భం కోసం చేసినట్టుగా అవును అంటే వారు చెప్పింది కూడా అదే అది శ్లోకం అర్థమీ శ్లోకం కాబట్టి ఇది శ్లోకాన్ని పుట్టిన ముగితే సాగతీయ నచ్చట్లేదు మనం దాని తాత్పర్యం చెప్పేశాను కదా నేను అందాము ఉపస్థ పుష్టిని వేష్య వయసు మల్లిన వేష్యథా ఏది సముద్రాలైతే ఈ యథా ఎక్కడ ఉందని అడగకూడదు ఎందుకంటే తథా ఉందిగా తధా ఉంటే యథా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి విలాసేషు డాన్స్ స్టెంపుల ఎందు విల సిగ్గుపడుతునో తధాదే విధముగా అగ్రే పైన చెప్పిన విధముగా జానత తెలుసుకున్నవానికి ఆభాసాభాష అనగా శుద్ధమైన అహంభావన స్వప్రఖ్యాత గురించి ప్రకటించుట ఎందు అదే అహంకారంలో ఉంటాడు చూస్తేనే వాడు ఎన్నో సిగ్గుపడ్డా వాడు సిగ్గుపడ్డా వాడు ముందుకొచ్చి ఆ పక్కన ఉన్న వాళ్ళని తోసేసి ఆయన బతులత్వం అని అందరినీ తోసేసి ముందుకొచ్చి నేనేనండి నేను మొనగాడిని అంటాడు అహంకారంలో అలా ఉంటాడు కనపడేవారు అహంకారంలో నేను అయితే మీకు అహంకారు ఎప్పుడు కనపడతాడో తెలుసున్నా మీ అహంకారం లేనప్పుడు మాత్రమే విదూరంగా కనపడతాడు అయితే సహజంగానే మళ్ళాగే వాడు ఉన్నాడు అనిపిస్తుంది ఇంకా దాంట్లో స్పెషల్ ఏముండదు మీలో అహంకారం బాగా తగ్గినప్పుడు దీన్ని మళ్ళీ మీరు వినయమనే వినయమని అంటే అనొచ్చు వినయం ఈజ్ ఎ క్వాలిటీ విషన్ మచ్ మోర్ దాన్ ఎప్పుడు అహంకారము గలవాటు కూడా వినయంగా ఉంటాడు వాటి స్వప్రయోజనం కోసం వినయంగా ఉంటాడు లేకపోతే సందర్భాన్ని బట్టి వినయంగా ఉంటాడు అందరూ వినయంగా ఉన్నప్పుడు మనం వినయంగా ఉంటే బాగుంటుంది లేని వినయంగా అలా కాదు ఇక్కడ నాట్ దైండ్ దిబిలిటీ is in e which there is no division. Aham, is not a division. Only non- gangs exist. But unless we tanto Stand, we загad them, we went into police and human men, those who helped usили are amazing creatures Hey!!! Now He was alive Bienvenides posible but he has appreciated all Sacha and he does not. The brain swings చాలా మంచిగా అడిగారు శ్రద్ధగా ఏమంటారు చాలా మంచి విద్యార్థులు కూడా ఈ మహామహోపాధ్యాయాలు పెట్టారు కదా ఎందుకు పెట్టారు ఎక్కడవసరం కదా దాన్నే ప్రశ్నలే కొంచెం మీరు సాగతీయండి అసలు ఆ అవార్డు మీరు తీసుకోవడం అయిపోతుంది కదా అది ఒక ప్రశ్న దీనికి సమాధానం ఎలాగంటే ఈ అవార్డును తీసుకోకుండా ఉన్నట్టు సరే వాళ్ళు అహంకారం లేకపోవడే తీసుకోవడం మానేసరా కాదు అహంకారం ఉండి మోడీ గారి మీద విరోధం ఉండి తీసుకోవడం మానేసారు గమనించారా లేదా మీరు అంతేతను అవార్డుని తీసుకోకపోవడము ఆ అవార్డు తీసుకోవడం ఒక రకమైన అహంకారం అయ్యే అవకాశము గలదు కానీ తీసుకోకపోవడము ఇంకో రకమైన అహంకారం అయ్యే అవకాశము గలదు మీరు గమనించారా అది నెంబర్ వన్ అది నెంబర్ వన్ నెంబర్ టూ పూజ స్వామిజీ పిల్లలు వచ్చింది ప్రసంగం ఆయనకు అవార్డు ఇచ్చారు ధర్మరత్న ఇచ్చిన వాళ్ళనే అడిగారు అది ఆయనకు సమాచారం ఇచ్చారు మీరు ఎవార్డు ఇస్తాం మీరు రావాలి ఢిల్లీ మీరు తీసుకోవాలి నేను వచ్చి తీసుకుంటాను రత్న అంటే ఇది ఒరిజినల్ రత్నమా ఇన్ని రత్నమా అని అడిగారు వాళ్ళనే అడిగారు డైరెక్ట్ గా నాతో చెప్పారు అక్కడ అంటే వాళ్ళు అడిగారు ఏంటి తేడా ఏదంటారు మీరు ఐదు లక్షలు నాకు ఇస్తే అది ఇమిటేషన్ రత్తనం అవుతుంది మీరు ఏదైనా ఒక కోటి రూపాయలు ఇచ్చినట్లయితే అది ఒరిజినల్ రక్తనం అవుతుంది అని చెప్పారు ఎందుకంటే అప్పుడు ఏదో సేవా కార్యాలయంమో చేపట్టారు నేను పనులన్నీ మానుకుని దీన్ని వచ్చి మీరు అవార్డు తీసుకుని ఐదు లక్షలు నాకు నా ఖర్చులకు సరిపడతాయి ఏదో కోటి రూపాయలు ఇచ్చినట్లయితే ఎవరు ఇక్కడ విద్యార్థులు పాఠాలు ఆశ్రమాలు అలా ఉండేవి ఆయన దగ్గర కోటి రూపాయలనే అలా స్పిన్ చేస్తూ వాళ్ళు కోటి ఇచ్చారు ఆయన కోటి సంఖ్యలో వేసుకుని వచ్చి ఎన్ని రోజులు ఉండో నాకు అర్థం వారం అయినప్పుడు ఖర్చు ఎదురు ప్రాప్తం వాడికి ఆ టైం కు వచ్చేసి మేము కుంభాభివేతం చేసుకుంటున్నామండి ఖర్చులు తగ్గిపోయింది పైన పైన ఆ బుద్ధి పెట్టడం తర్వాత యాభై వేలు తక్కువ పడిందండి అంటే సరే యాభై వేల పని ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టి సమానం చేసుకోగలుగుతావా రెస్పెక్ట్ నేను చేయకుండా ఆయనే చేసి చెప్పినట్టు గుర్తున్నాను అప్పుడు ఆయన నేను ఎవార్డు ఎందుకు తీసుకుంటున్నానో తెలుసు తెలుసు మీకు నన్ను రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మీకు తెలుసు అవార్డు నేను ఎందుకు తీసుకున్నాను అంటే చెప్పండి స్వామి చెప్పండి అంటే నేను హెటిడోడాక్స్ ఆ ఎవార్డు ఇచ్చేవాళ్ళు ఆర్థడాక్స్ పీపుల్ ఆర్థడాక్స్ పీపుల్ హెటిడోడాక్స్ ని రిటర్నైట్ కానీ అవార్డు ఇచ్చారంటే రికగ్నైజ్ చేశానున్న మాట హెటిడోడాక్స్ కొంత రెస్పెక్ట్ ను కల్పించడం కోసం నేను ఈ ఆర్థడాక్స్ పీపుల్ ఇచ్చిన అవార్డు తీసుకున్నాను అని చెప్పాను అని చెప్పారు నాకు మహామహుబారి ఇచ్చిన వాళ్ళందరూ ఆర్థోడాక్స్ పీపుల్ వాళ్ళు హెటిడోడాక్స్ కల్సన్స్ ని దూరంగా నేను హెటెటోడాక్స్ అని అందరికీ ప్రపంచంతో తెలుస్తున్నాను He says, <laughs> no, you can't be involved in the matrim. The matrim is <laughs> the matrim. They are the matrim. But they don't get involved. Because he is the matrim. Alla inti dhanisvidlo, aathadaksini khadani, balatade aathadaksu bhastan ala ni yidhiviti, manani recognize this naplu. For the sake of evaluating matrim which you are following, you have to take it. అని చెప్పారు ఆయన నాకు అందుకోసం నేను తీసుకుంటాను ఈ మాట నేను ఆయనకి చెప్పారు నన్ను అడిగిన ఆయనకి ఆయన సంతోషించారు ఇలా అడిగారని మీరు ఏమనుకోవటం మీరు క్షమించాను అదే మీరు ఇంట్లో ఇట్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ దిస్ రెండు న్యూస్ ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళు మీకు అవార్డు ఇస్తుంటే మీరు వద్దన్నారంటే అర్థమేంటి అదేదో మోడీ గారు నేను కోపంతో చేసినట్టుగా లేదు లెక్స్ ఎదవలసి ఉన్నారు వీళ్ళు బ్యాంక్ చేశారు అవార్డుతో పాటు చిన్న పరీక్షలు రిటర్న్ చేయలేదు ఎందుకంటే ఖర్చు చేసుకున్నారు ప్రతి అవార్డుకి కొన్ని పరీక్షలు ఉన్నాయి మహాముఖా పార్టీ ఏదండో ఆయన ప్రేరణ కొట్టే ఉన్నాయి తర్వాత నేను ఇంకో కూడా చూసుకున్నాను మా నాన్నగారికి ఇచ్చాడు కాబట్టి దాని మీద ఆ రకమైన సెక్యులెట్ ఉంటే ఎట్లే గరి ఎట్లా నేను తీసుకున్నాను నేనేం కావాల్సిన అడగలేదు వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ రకంగా అహంకారము అనే అనిపించేదాని ప్రకటించంలో కొంచెం సిగ్గుపడతాను ఒక్క పిషం సిగ్గుపడతా అని చెప్పాడు దృష్టాంతం అంత బాగు బాగున్నట్టు అని మొత్తానికి ఏదో నేను చెప్పి మీకు బాగుంది ఇట్లా చెప్పాను నేను విషయం అర్థమంది శ్లోటాను ఆయన ఆ రకమైన భాషలో ఆయన అక్కర్లేదు ఆ మెడిగల్ మెంటాలిటీ అలా ఉంది మెడిగల్ మెంటాలిటీ కొంచెం పరుషంగా మాట్లాడే మెంటాలిటీ విలాసేసు జనతో అగ్రే తాస్యాత విల కిమితి వాక్యోక్ ఉదీరి ృప్త కొన్ని అవస్థలు చెప్పుకొచ్చారు ఏడు అవస్థలు చెప్పారు ఏడు కొండలు అంటే ఇవ్వే షష్ఠీ సప్తమే కదా షష్ఠి అంటే ఆరవది సప్తమే అంటే ఏడవది ఏడు కొండలంటే ఇదే వీళ్ళు ఏం చేశారంటే ఏడు కొండల్ని ఫిజికల్ చేసి పెట్టారు అలా ఫిజికల్ ఎక్కర్లేదు అంటే అక్కడేదో మళ్ళీ క్రిస్టియన్ కన్వర్షన్స్ కోసం అలా చేశారంటే ఇట్స్ ఓకే అలాగే దానికి ఏదో పొలిటికల్ ఎన్నికల్లో ఉందంటే మనం ఇది సపోర్ట్ చేయాలి మనం దానికి ఏమో వ్యతిరేకంగా కానీ భక్తుల దృష్టితో మీరు ఆలోచిస్తే భక్తి అంటే ఫిజికల్ గా ఏడు కొండలు ఎక్కడం కాదు ఫిజికల్ గా ఎక్కుంటా ఎక్కడ ఉంటే అవన్నీ ఒకప్పుడు నడిచేసి ఇవ్వాలి నడిచి కూడా ఎలా దాని కాదు వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళు తర్వాత స్లోగా ఫుట్ పాత్ చేశారు ఇప్పుడు వెతుక్కోకండి ఆ ఫుట్ పాత్ తర్వాత ఆ ఫుట్ మెట్లు కట్టారు తర్వాత అక్కడ ఊళ్ళు చెన్నత ఇల్లు ఎన్ని రాకుండా కాపలా పెట్టారు గడ్లు పెట్టి తర్వాత సిమెంట్ బెట్లు పెట్టారు రోజు మధ్యలో కొంచెం కుట్టడానికి బెంచీలో ఇచ్చారు రోజు మంచినీళ్ళు వచ్చి ఏర్పాటు చేశారు అలా ఎన్నో చేసుకుంటూ వచ్చారు అయినా కూడా జనాలకి ఇంకా ఎక్కడం కష్టం అనిపిస్తే ఫిజికల్ ఫిజికల్ మేడం వచ్చే వల్ల వచ్చాయి కూడా బస్సు వేశారు రోడ్డు నిర్మాణం చేసి బస్సులు వేశారు రోడ్డు కట్టారు అప్పట్లో మా రోడ్డు నిర్మాణం చేసి బస్సులు వేశారు అంతకుముందు మెట్లు ఎక్కడ ఉండేది బస్సు ఉండేది కాదు తిరుపతి కొండ మీద బస్సు వేశానండో అనే వార్త బస్సు వేశాను ఈ బస్సులు తిరుపతి వాళ్ళ దేవస్థానం వాళ్లే రెండు బస్సులు కొనుక్కుని నడిపేవారు ఓ బస్సు ఇచ్చేతూ అంటే రెండో రోజు చర్చించారు టీ దేవస్థానం అనేది గ్రీన్ కలర్ బస్సులు ఉండి నేను చూశాను ఒకసారి ఆ తర్వాత సడన్ ఆర్టీసీ గవర్నమెంట్ ఏం చేసిందంటే బ్రహ్మానంద రెడ్డి గారు ఎవరో మినిస్టర్ గా ఉండి చీఫ్ గా దాన్ని దాన్ని నేషనలైజ్ చేయడం అప్పట్లో నేషనల్ ఫిక్స్ ఉంది సోర్షఫ్ ఇన్కమ్ బ్యాంకులు నేషనలైజేషన్ ఫ్యాక్టరీలుంటే దాన్ని నేషనలైజ్ చేయడం మంచి మిల్లు ఉంది అనుకోండి మిల్లు దాన్ని నేషనలైజ్ చేసేసి దాన్ని మట్టిలో మట్టిలో కనిపించడం గవర్నమెంట్ గుట్టుకుంటే బంగారం కస్తే ఇష్టకైపోయింది అలాగే ఆ రోజుల్లో దాన్ని మళ్ళీ రివర్స్ చేయడానికి పివీ నరసింహారావు గారితో మొదలు పెట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు సాగుతో రివర్స్ ఇప్పుడు ఎయిర్ ఇండియా మొయ్యలేక వాళ్ళ నడుము విరిగిపోతుంది వాళ్ళకి దాన్ని నేషనల్ చేయడానికి దేశంలో ఉన్నారు బహుశా తోటి కొంత బరువు తగ్గుతుంది సో వాటే వాళ్ళు ఆ సీక్వెన్స్ లో టీటీడీ వాళ్ళ బస్ సర్వీస్ నేషనల్ చేయాలి వీళ్ళకి సెంట్రల్ రేవో నేషనలైజ్ చేస్తే మేము మాత్రం వెనక్కి పడ్డామా అని కాంగ్రెస్ ఆ బస్సు సర్వీసులు నేషనలైజ్ చేసింది అప్పుడు ఆర్టీసీ బస్సులు వేసారు మొత్తానికి బస్సులు తిరుగుతున్నాయి తర్వాత హెలికాప్టర్ వస్తుంది తర్వాత రోప్వే ప్రొపోజల్ వస్తున్నాయి మొత్తానికి ఫిజికల్ గా ఏడు కొండలు ఎక్కడం అనే దృష్ట అది సింబాలిక్ అనే దృష్టికి మళ్ళీ అసలు వెనక్కి వెళ్లే ఆలోచనే లేకుండా దయారు చేసి పెట్టాను చూసాడా ఈ డాగ్మాటిక్ అనేది నేను అది సింబాలిక్ అంటే దే కెనాట్ బి ఎనీథింగ్ బెటర్ దాని అది గొప్ప ఫిలాసఫీ ఫిజికల్ గా ఏడు మెట్లెక్స్ ఏడు కొండలు ఎక్కడము అంటే డాగ్మాటిక్ బిలీస్టమ్ కదా చాలా చిత్రం ఆ ఏడు కొండలు ఏంటంటే అజ్ఞానము మొదటి కొండ పేర్లు వీళ్ళు ఏం చేస్తారో చూసినా ఆ కొండో కొత్త కొత్త పేర్లు పెడతారు శసాచలము అంటాడు నారాయణాచలము ఇలాగో పేర్లు పెడతాడు వీళ్ళందరూ ఏమనుకుంటారు చలం అనుకుంటారు అది చలవు కాకపోతే చలం చలం అది సంధి జ్ఞానం లేకపోవడం తోటి చలం అయిపోయింది కొద్ది అంతటా చలపతి చలం చలపతి కాదు అచలపతి ఆ పోయింది సంధి జ్ఞానం లేకపోవడం చలపతి రావతిరా ఇది అచలపతి రా అంటే ఇంక ఆకాశం ఈ సంభూ నిరం మందు పడిపోవడం పడిపోవడం పడిపోడు ఎక్కడ దాకా పడిపోతుంది చెప్పలేపా అలాగ పేర్లు పెట్టేస్తే అప్పుడేమవుతుంది అసలైన తత్వం అంతా కూడా మరుగులు పడుతుంది ఈ పేర్లు ఎలా ఉన్నాయి మొదటి కొండ అజ్ఞానము రెండవ కొండ ఆవృతి ఆవృతి అంటే మరుగు అంటే కట్టులేదు ఆవృతి నగ బంగారాన్ని కట్టు అంటారు ఈ నెక్లెస్ అనుభవం ఉందో ఈ నెక్లెస్ అంటాం ఉందో అని హడాలుదే తప్ప ఇది బంగారం ఉంది అని ఎవడూ పట్టించుకోండి అది పట్టించుకుంటూ వాడు దొంగ వాడు నుంచి చూస్తూ ఉంటాడు వాడు ఇది బంగారము అని చూసుకుంటాడు వాడు నెక్లెస్తో ఉంటాడు వాడు చూసుకుంటాడు ఎలా కొట్ట వచ్చి బంగారాన్ని కట్టు వేస్తుంది కరెంటము నీటిని అలాగే ఈ పరిచ్ఛమైన అహంకారము ఆత్మ చైతన్యాన్ని అది రెండవ కొండ ఆ కొండ ఎక్కారంటే అర్థమేటి దానిని దాటి మీరు ఎందుకు వెళ్లగలిగినారు అని మూడవ కొండ విక్షేపం అంటే మనస్సు సంసార విషయాలలో పరిభ్రవిస్తూ ఉండడం దాన్ని విక్షేపము ఉంటారు అంటే మీరు క్లాసులో కూర్చున్నారనుకోండి మనస్సు ఏకాంతము అటెన్షన్ లో ఉంటారు అలా కాకుండా ఏదో సెల్ మోనోయోగ్యత కూర్చున్నారనుకోండి మనస్సు విక్షేపంలో ఉందని అర్థం దాన్ని మీరు దాటాల్సి అది మూడవ కొండ నాలువ కొండ పరోక్ష అంటే మీరు వేదాంత క్లాసుకు వచ్చారు అనమాట ఈ విక్షేపాన్ని తట్టుకోలేక వేదాంత క్లాస్కు వచ్చారన్నమాట వస్తే అక్కడ చెప్పారు గుడయ్య ఆత్మ బ్రహ్మ వేడు కాదు ఇంకే అలాగే ప్రోళములుగా వేరే లిపించినా అజ్ఞానం చేస్తే అది యథార్థం కాదు భేదము కల్పితము అక్క అభేదమే సత్యము చెప్పారు అవును మరి కరెక్టే కదా అది మీరు ఆలోచించుకుని కరెక్ట్ భేదం కరెక్ట్ ఎలా అవుతుంది అధ్యయనమే కరెక్ట్ అవుతుంది అని తెలుసుకుంటా ఏమిటి ఇస్తే ట్రూట్ ట్రూట్ కెనాట్ మెని ఉంటుందంటే ట్రూట్ ట్రూట్ ఏమిటి అయితేనే ట్రూత్ ఎందుకంటే ట్రూట్ రెండు అన్నారనుకోండి వట్ ఈస్ దిస్ ట్రూత్ ది అదర్ థింగ్ బికమ్ సంతో అదర్ థింగ్ వడ్ ఈజ్ దిస్ ట్రూత్ ది అదర్ వన్కొస్తే దాని అంటే అదర్ థింగ్ లేదు అనే దానికి రావాలి నేను అప్పుడే మీరు క్రూట ఈ విధంగా పాఠం ఆత్మయే బ్రహ్మ అని ఒక ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది దాన్ని పరోక్ష అంత అది నాలుగవ షెక్కు ఒక అడుగులో ఒక తర్వాత అపరోక్షమతి మీకు భావనలో మీకు భావనలో భేదము అనుభవానికి రాదు నేను ఇలా చెప్పా అటెన్షన్ లో భేదం ఉండదు అని చెప్పాను అవేర్నెస్ లో భేదం ఉండదు ఆ సాక్షి చైతన్య రూపంగా ఉంటాను భేదం మీకు అనుభవానికి రాదు మీరు ఇతరులతో మాట్లాడేప్పుడు ప్రేమగా మాట్లాడేది అనుకోండి అంటే భేదం లేదనమాట ఇతరులతో మాట్లాడేప్పుడు ఏదో మనస్సులో వెళ్ళి ఏదో మాట్లాడేది అనుకోండి అంటే బుద్ధి ఉందన్నమాట ఆ భేదం అనుభవానికి రాని సిదవ కొండ అపరోక్షమతి ఆ తర్వాత శోక మోక్ష మీకు అంతవరకు ఉన్నటువంటి సంసార దుఃఖంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి అది ఆరవ కొండ ఫైనల్ గా తృప్తి అంటే ఆనందము అది ఏడవ కొండ ఆ ఏడవ కొండే ఈ ఏడు ఏడు స్టెప్స్ దాంట్లో మీరు చూడండి అభాసస్య శి శోకమోక్ష అన్నది తృప్తిస్ ఏలవతి తృప్తి అన్నిస్తున్న అది శ్లోకా శ్రోమాతి వాక్యోక్ శోకమోక్ష ఉదీరి ఆ భాతస్ వ్యవస్థై తృప్తిస్టు సప్తమీ వాక్యోక్ క్రీడీ అవస్థాయిచ్చన్ కథకామాయ శరీరమనుసంబలే కర్మ మొదలు పెట్టే అమ్మా ఈ అధ్యాయం చొచ్చిందీకో అక్కడ మొదలైతే కోరికలు ఉన్నవాడు ఆ కోరికలు తీర్చుకోవడానికి సతమతం అవుతూనే ఉంటాడు పల్తీలు కొడుతూనే ఉంటాడు దెబ్బలు తింటూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు కోరికలు గలవాడు మనం జీవితాన్ని ఒక్కసారి అంచనా వేసుకున్నట్లయితే మనం ఎప్పుడు ఒకటి అవడం కోసము సతమతం అవుతూ ఉంటాం ఘర్షణ చేస్తూ ఉంటాం ఏదో అవ్వాలి ఆశ్చర్యంగా ఉండేది అంటే జీవితాన్ని మరి అంచనా వేసుకోవాలి మన జీవితాన్ని దాన్ని పరిశీలించుకోవాలి నేను ప్రైమరీ స్కూల్ కు వెళ్తూ ఉండేవాడు నా దగ్గర ఉండేది పెన్షన్ కూడా ఉండేది పలక మీద లెక్క చేయడం జైలు చేసుకోవడం మళ్ళీ చేయడం మా ఇంట్లో లేకుండా కుల ఇప్పుడు అతను లేదు కూడా పోయాడు అతను ఫస్ట్ ఫారం నాకంటే కొంచెం సీనియర్ ఫస్ట్ ఫారం అతని దగ్గర నోట్బుక్ పెన్ ఆ పెన్ చూస్తే ఎంతో ఉత్సాహం అనిపించింది మనకు కూడా ఒక పెన్ ఉంటే బాగుండదు నేను అడిగాను నాన్నగారిని అడిగితే నాన్నగారు ఉన్నారు ఫస్ట్ ఫారం లో వచ్చాక అన్న ఇప్పుడు ఏం లేదు పెన్ను కావాలంటే ఫస్ట్ ఫారం కావాలి నాకు ఫస్ట్ ఫారం ఎప్పుడు వస్తుందో అని అనుకున్నాను ఫస్ట్ ఫారం వచ్చింది హై స్కూల్ కాలేజీ కలిగే వాళ్ళని చూస్తే గొప్పగా ఉండేది కాలేజీ ఎప్పుడో అది వచ్చింది యూనివర్సిటీ ఎప్పుడో అది వచ్చింది పిహెచ్డీ ఎప్పుడో అదే వచ్చింది ఉద్యోగం ఎప్పుడో గవర్నమెంట్ ఉద్యోగం అందులో అప్పట్లో వచ్చింది ఆ రకంగా ఏదో ఒకటి అవ్వాలి ఆ తర్వాత భర్త అవ్వాలి ఎవరో అమాయత లేని అమ్మాయిని చూసి అమ్మాయికి భర్త అవ్వాలి మళ్ళీ గడుచు అమ్మాయికి భర్త అయితే వీళ్ళు ఆటంక సాగం ఈ రోజుల్లో అమ్మాయికి భర్త అవ్వడానికి భయపడిపోతున్నారు జనాలు అమ్మాయిలు ఒకప్పుడు లేరు బలతో సమానంగా ఉంటున్నారు వీడు జీన్ ప్యాంట్ చేసుకుని ఇది ఉంటాడు అమ్మాయి కూడా జీన్ ప్యాంట్ చేస్తుంది ఇది ఒకటి వీడి మీరు జీన్ ప్లాంట్ చేసి మొదటి సైడ్ అమ్మాయి జీని ప్లాంట్ చేసి అమ్మాయి మోటార్తాం ఏం చేస్తుంది ఎక్కడ అసలు కాబట్టి అనమాట అమ్మాయిలు తెలియచేసుకోవాలంటే అంతేకాన్స్ మొదలైన చోట్ల జర్మనీ మొదలైన వాళ్ళు తెలియచేసుకో ఎందుకంటే తెలియచేసుకుంటే ఫస్ట్ దయా అనే భయంతో తెలియజేసుకో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు లీవ్ ఒకదనిపిస్తా వీళ్ళు లివి తో కదా చూద్దాం ఏదో రెండేళ్ళ మూడేళ్ళలో మీరు లివిటొకద అప్పుడు మనకి ఈ ఈ వ్యవహారం నడుస్తుంది అంటే అప్పుడు మెయిల్ చేసుకుంటాం ఇంకా కొంతమంది అయితే సంతానం కలిగాక మళ్లీ వెళ్ళడుకుంటామేమో ఇప్పుడు తీవ్రంగా బాగా ఉంది సుఖంగా ఉంది ఇలా సంతానం కలిగాక కొట్లాడుకుంటే అప్పుడు మళ్లీ సమస్యలు బాగా ఆర్థికమైన మళ్ళీ డివోట్స్ అంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అందుకోసం ఏం చేస్తున్నారు సంతానం కలిగేది నిజంగా ఇప్పుడు నారడోనా విల్లె కోర్స్ ని పెళ్లి లైనల్ మెస్సీ అనే అతను జో అనే అమ్మాయిని పెళ్లి ఆచాడు వాళ్ళకు పెళ్లాడు అక్కడ మీకు సౌత్ అమెరికన్ కంట్రీస్ ఫ్రాన్స్ జర్మనీ వాళ్ళు సంతానం కలిగేకనే వెళ్ళారు నన్ను జర్మనీలో నన్ను ఆహ్వానించాను వెళ్లలేకపోయాను హ్యాంబర్గ్ లో ఉన్నాడు వెళ్ళలేకపోయాను కుదరలేదు నాకు ఆయన నన్ను ఆహ్వానించాడు ఆయన ఆయన ఆయన భార్య కాదా దే ఇయర్స్ దే ఆ మధ్యనే గుడి తెచ్చుకున్నారు లోకం చాలా చిత్రంగా ఉంటుందండి సో మొత్తానికి భర్త నవ్వాలి తండ్రి నవ్వాలి తండ్రి అయిన ఫాదర్ ఫస్ట్ హెడ్ బికమ్ ఐ ఫాదర్ దెన్ ప్రాదర్ వీడి ప్రౌడ్ ఫాదర్ అవడం అల్హీ ఫాదర్ అవుతాడు సంసారం అంటే ప్రౌడ్ ఫాదర్ దశరథ మహారాజు గారు ప్రౌడ్ ఫాదర్ అన్హాపి సో ముందు ప్రౌడ్ ఫాదర్ తర్వాత సో మొత్తానికి అచీవ్ సంథింగ్ ఏదో మీరు ఏదో ఘనకార్యాన్ని సాధించాలి తర్వాత మీరు ఒక పొజిషన్ అచీవ్ చేసాక దాన్ని మెయింటైన్ చేయాలి ఈ మెయింటైన్ చేయడానికి తల్లసింది అడుగుతాను తెలుసు దుబాయ్ నుంచి వస్తాడు దుబాయ్ లో ఏం చేస్తూ ఉంటాడు గ్రౌండ్ ఇంజనీయాలి ఏం చేస్తున్నావు అంటే ఇంకేయాలి ఇంజనీయంటే అర్థం ఏంటో తెలుసిన గ్రౌండ్ ఇంజనీ గ్రౌండ్ ఇది తీయలంటే ఏది అది పాత కుక్కలో కూడ అది గ్రౌండ్ ఇజ్జ తీయలంటే అప్పుడు దుబాయ్ లో వేస్తాడు ఇక్కడ చేస్తే రోజుకి ఎంత వస్తుంది రెండు వందలు వస్తుంది దుబాయ్ లో చేస్తే నెయ్యి వస్తుంది రెడ్డి తెలుగునాడు అక్కడ నుంచి వస్తాడు వచ్చేప్పుడు దుబాయ్ దుబాయ్ రేటం దుబాయ్ సో యూనివర్సిటీ బయట అలాగే ఇతర యూనివర్సిటీలో ఎవరికి ఉద్యోగం చేస్తూ ఉంటారు పల్లెటూరుకి పెళ్లికి వెళ్తారు పెళ్లి ఈ పెళ్లిలో బయటే ఈ పెళ్లి అంత కష్టలమైన విషయం అధికారంలో ఉంటుంది ఎందుకంటే పెళ్లికి వెళ్ళినప్పుడు వీడి స్టేటస్ మెయింటైన్ చేయాలి ఖరీదైన బట్టలు వేసుకు వెళ్ళాలి స్టేటస్ మెయింటైన్ చేయాలి లేకపోతే ఎవరనుకుంటారు హైదరాబాద్లో ఏం చేస్తాము అనుకుంటారు హైదరాబాద్ లో ఏదో పెడుతున్నారా ఆ వేషం అలా ఉంది అనుకుంటారు అంటే ఏదో గుమాస్తా ఏదో ఉంటాడు అని వాళ్ళు అనుకుంటారు ఏదో ఆఫీసర్ అనుకోవాలి అందుకోసం ఏదో సభ తీసుకుంటారు ఏదో వేసుకు మానవ స్వభావము ఎంత విదూరంగా ఉంటుందో చూడండి మన బతుకు ఇలాగే గడుస్తుంది పిల్లలు పుడతారు పిల్లలకు సంబంధించిన బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి దానికోసం డబ్బు సంపాదించాలి అంటే నేను ఏం చెప్తున్నానంటే జీవితం కూడా ఘర్షణ ప్రజలు అంటే శోకం ఉంటాయి శోకం అంటే కూర్చుని ఏదో కాదు నాట్ నాట్ సింటమాటిక్ సెంటమేటిక్ చేసి వాళ్ళ కాఫీ టిఫిన్ తీసుకోవచ్చు ఈ ఏడ్చి వాళ్ళకి కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేస్తారు అవును మరి ఏడవడానికి కూడా ఒప్పుకుండాలిగా అది సింటమేటిక్ ఒక ఆరు గంట ఏం చేసి తర్వాత ఒక పది చెప్పుకుంటారు లోకాభిరామైన చెప్పుకుంటారు ఇప్పుడు శవం కాల్తో ముందు కొద్దిగా ఏడుస్తారు తర్వాత కొంచెం దూరంగా నిలబడి లోకా వ్యవహారాలన్నీ అప్పులు ఇవ్వడానికి అవన్నీ మాట్లాడుతారు కాబారంలో ఇలాంటివన్నీ ఉంటాయి ఈ బాహ్య విషయములన్నీ కూడా వీడి బరువు వీడిని బరువు అయిపోతాయి ఆ బాహ్య విషయముల యొక్క బరువు కింద నలిగిపోతూ ఉంటాయి దాంతో జీవితంలో ఆనందం ఉండదు ఆనందం ఉండదు అని చేతనే ఎక్కడికైనా అందరూ షాపింగ్పోవడం లేకపోతే సినిమాకి పోవడం అయితే ఊపి అలాగే అక్కడ ఆనందం దొరుకుతుందేమో అని అనుకుంటాడు ఎందుకంటే జీవితంలో బరువు బాధ్యతలే తప్ప ఆనందం అనేది ఉండదు ఎక్కడికైనా పోతే కొంత సలాయనం ఇక్కడ నుండి బయటికి పోతే కొంత క్రీడలు జరుగుతుందేమో అలా బతికొస్తూ ఉంటాం మనం సో దానికి శోకము అని ఆ జీవిత అది ఎక్కడికి పోతుంది అలాగే ఉండదు చచ్చిపోయే వరకు అలాగే ఉంటుంది ఆ శోకము జగన్ సంసారి బంధము అని అలా చెప్తారు ఆ బంధం నుంచి వీరికి మోక్షం వచ్చారు అంటే మోక్షం రావడం వంటి తెలుస్తున్నాండి నేను అచీవ్ చేయాల్సింది ఏంటి లేదు అంటే పని మానేస్తాడని మీరు అనుకోండి పని మానేసి మూల ఒప్పు ముద్దలా చూసుంటాడని నేను అనుకోను ఉంటాడు కానీ ఏంటి ఏమీ లేదు మెయింటైన్ చేయాల్సింది ఏమీ లేదు రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేదు డ్యూటీస్ ఏమీ లేదు మరి రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేమంటే నేనే ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పోషించారు కదా మన రెస్పాన్సిబిలిటీ కదా కాదు మనం ఎవరిని పోషిస్తాం అందరినీ పోషించి నన్ను పోషించి వాడే అందరినీ పోషిస్తాడు మనం ఎవరిని పోషించాం మనం ఎవరి సుఖ దుఃఖాలకి రెస్పాన్సిబుల్ మనం కాదు మన కర్తవ్యాన్ని మనం చేస్తామే తప్ప వాళ్ళ సుఖదుఖాలకి మనం రెస్పాన్సిబుల్ కాదు ఈ సత్యము వాడికి అనుభవాలు ఉంటుంది అంటే టు రెసి నథింగ్ టు మెయింటైన్ నథింగ్ టు గెయిన్ నథింగ్ టు యూజ్ ద న్యాచురల్ థింగ్ హ్యాపన్స్ న్యాచురల్ జగత్తు నిత్య దీంతో సత్యం లేదు ఇంత కూడా ఒక స్వప్నం సుఖమైన స్వప్నమే దుఃఖమైన స్వప్నం ఆత్మ చైతన్యం ఒక్కటే సత్యం అదియే దేవుడు కాబట్టి దేవుడిని ఆరాధించడం అనే ఒక బరువు కూడా దేవుడు ద్వైతంలో ఎంత గరువండి నైతంలో దేవుడు ఎంత గరువు ఎంత మహాభారం అయిపోతాడు దేవుడు సో చూస్తే ఆశ్చర్యం వస్తుంది ఈ బరువు ఎలా మోస్తున్నారా అని ఆశ్చర్యం వేస్తుంది అలా మోస్తూ ఉంటారు కొంతమంది బరువు మోయరు ఆ వేషము వేసుకుని భోగాలు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళని ఇచ్చా జాతులు ఉంటారు కొంతమంది బరువు మోస్తూ ఉంటారు రెండు విధాలా ద్వేతము బంధహేతులే దానికి దృష్టాంతం ఎదుగుతారంటే దానికి ఈ శోకము ఈ శోకానికి దృష్టాంతం ఎదుగుతారంటే మా చిన్నప్పుడు మేము కాలువలో స్నానాలు చేస్తూ ఉంది వాళ్ళం ఆ కాలం ఒక పేరు ఉంది అంటే ఈ కాలవ దృష్టా అంతా ఎందుకంటే బతుకెంతా కాలువ ఉంటున్నా చిన్న కార్మిటింగ్ యూజెట్ కల్లా గడిచేది కాలు పేరే దానికి కాలువ పేరేమో తెలుసిన రహదాది కాలం అని వాళ్ళ దీర్ఘం కూడా రహదాది కాలం వాళ్ళే కాలువు కానీ దీర్ఘం వస్తుంది రామచంద్రాపురం అన్నట్టుగా దీర్ఘం రామచంద్రపురం ఉంది దానికి దీర్ఘం పాటిస్తారు సో కాబట్టి రహదారి కాళవారు మా మదర్ అలా అనేవారు రహదారి కాళవ అరే రహదారి కాలం పోయి స్నానం చేయడా ఇంట్లో నీళ్ళు అలా అనివారు రహదారి కాలం ఎందుకన్నారంటే దాంట్లో పడవలు అది రహదారి నావిగేషన్ అంటే ట్రాన్స్పోర్ట్కి పోయించేవారు నీటిని ఆ పడవలు మేము చూసేవాళ్ళం అది డౌన్ వెళ్లి పడవ హెవీ ల్యాడ్ అని ఉండేది దాని నిండా సామాన్ ఉండేది తెలుస్తుంది పడవ నీటిలో దిగుతుంది కిందకి అయితే బయటికి వెళ్తూ ఉండదు అప్పు స్ట్రీ వెళ్ళేది నిండా ఉండేది వాడు పడవ వేసుకుని వచ్చేవాడు కంకరాలు పట్టుకొచ్చి కొబ్బరికాయలు నింపుకుని పోయి వాడు అమరాపురం పడవ అమరాపురంలో ఉండేది పడవని సో అమలాపురం దాకా కంకర రోగం ఉప్పు మొట్టమొచ్చేవాడు అమలాపురంలో కొబ్బరికాయలు పెంచుకుని పోయిపోయింది ఈ అప్సీ వెయ్యి పొడవ ఎలా వెళ్ళిందని తెలుసు ఆరుగురో తాడు కట్టిన అనేవాళ్ళు ఆ తాడు కట్టిన అనేవాళ్ళు మొట్టమొదటి వాడు కొంచెం రోడ్లు కొట్టండి నేను దృష్టాంతంగా చెప్తున్నాను మొట్టమొదటి వాడి చేతికి ఒక కట్టే ఒకటి ఉంటుంది కొడుతూ ఉంటాడు దానికి రింగు ఉంటుంది అది అలా కొడుతూ అతన్ని నడుస్తాడు అతన్ని నడక్క తగ్గినట్టుగా మిగతా వాళ్ళని నడవాలి లేకపోతే గడ వస్తే మళ్ళీ తాడు సరిగ్గా లాగదు ఆరుగు రింగ్ చూసినా నేను అడుగుంటాడము అని వాడు అలా వేగంగా వెళ్తూ ఉన్న వాడు కొనుక్కుంటాం ఆ తాడు లాక్కుంటాం అయినా సరిపడేది కాదా పడవచ్చు ఇది అప్ కదా వాడు అక్కడ ఉన్నవాడు ఒక గడ ఎసి వస్తూ ఉంది అది పడవా గాలి ఆస్తుంది కాబట్టి సుఖాన్ని పెట్టడానికి వీలు లేదు సుఖాన్ని పెడితే అవన్నీ లాగలే ఉందా అలాగే ఆ పడవ మన బతుకులు అలాగె ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ అచీవ్మెంట్స్ పొజిషన్స్ మెయింటైన్ చేయడం కోరికలు భయాలు ద్వంద్వలు ద్వైతే మహాభారతం అంటే అలా బంగా వెళ్తున్న పడవ ఈ లోపల అటు నుంచో పడవ వచ్చింది డౌన్ స్ట్రీం సెల్ పెట్టేసేవాడు ఆ పడవలకు చేయాల్సిన పదంతా గాలిని నీరు చేసేస్తూ ఉండేది వీరు చెయ్యక్కర్లేదు దాన్ని గాలి తోసుకుపోతూ ఉండేది వీళ్ళు ఏం చేసిన వాడు అంటే చుక్కనికి దగ్గర కూర్చునేవాడు కూర్చున్న ఆ చుక్కాన్ని ఇలా అలవ చుట్ట దాల్చుకుంటా ఇలా అలవకగా పట్టుకునేవాడు ఇంకా ఇలా పట్టుకునేవాడు కొంచెం అటు వెళ్తుందనుకోండి గడవ ఇలా అనేవాడు సెంటర్ లో ఉండాలి పొడవ జట్టు మీకు వెళ్ళకూడదు మట్టి ఉంటుంది ఆ చుక్కాన్ని ఇలా ఇలాగా అది కూడా నేనేం చేయక్కర్లా అలా పట్టుకోవడమే చిన్న డైరెక్షన్ ఇస్తే ఇవ్వడం రాజీవే లేదు జేడా ఆ గాలి చేసేస్తుంది ఆ పనంతా గాలి చేసేస్తాం పడవని ముందుకు తోసిపోయి పనంతా కూడా గాలి చేసేస్తాం ఆ చుక్క అని అలా పట్టుకుని చుట్టగా అవుతుంట మహాత్ములు అలా జీవిస్తారు పడవ ఆగిపోతుందని మీరు అనుకోవద్దు పడవ వెళితే ఉంటుంది కానీ పడవని వీడితే అది డుపుతూ ఉంటుంది వీటి వీటిలో డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు ఆ శిక్ష అయినలేవడం ఆ స్నానం చేయని స్నానం చేయటం ఎవరైనా విద్యార్థులు వస్తే పదం చెప్పడం అలాగా ఏదో ఏదో అయితే కర్తవ్యకర్మం ఉంటే చేసేయటం అలాగే వెళ్తు జ్ఞానం చేసి దేని అంటే కర్తృత్వ భావంతో చేసి దేని రెస్పాన్సిబిలిటీస్ ఉండవు బరువులు ఉండవు ఇదంతా పొజిషన్ మెయింటైన్ చేయాల్సిందే ఉండదు నటింగ్ టు మెయింటైన్ దీని నటింగ్ టు ఉన్నదే ఉంటుంది పోయి పోతుంది ఉన్నది సత్యం కాదు పోయింది సత్యం కాదు సత్యం కాదు బ్రతికే నిత్య ఆత్మ సత్యం అదియే దైవం కాబట్టి ఇప్పుడు దేవుళ్ళు పూజించాలి ఈ ఉపాసకుల జీవిత కూడా ఉండదు అది శోక మోక్షము అని ఆ వ్యక్తికి ఆ కొండ మీరు చేరితే మీరు దానికి శోకమోక్షము అని చెప్పారు ఎవరికి శోకమోక్షము ఆత్మకా చిరాభాషక ఆత్మకేమి ఉంది చిరాభాషకే అజ్ఞానం ఎవరికి చిరాభాషం ఎవరికి చిరాభాష ఆనందం ఎవరికి అది చిదాభాష ఆనందం ఎందుకు వచ్చేవడికి ఇంత ఉండదు కలిసిపోతుంది తప్పనిసరిగా శోకమోక్ష వరకు అది శ్లోకం తెలిసిందండి ఇప్పుడు అర్థం చెప్పేద్దాం కక్ష శరీరే అనే వాక్యోక్త వాక్యము నుండి చెప్పబడినది ఏమిటి శోకమోక్ష విముక్తివరో చెప్పవతి అవస్థ శోకమోహమనే అవస్థ షీ ఆదవీ ఆభాస నిశ్చయముగా సుధాభాషకు చెందినది మాత్రమే అంటే శోకమోక్షమనే అవస్థో ఆత్మ నిలించిన ఆత్మ అవస్థలే ఉండవండి నీకు వేదాంతం యొక్క ఒక రహస్యం చెప్తాదనండి జీవుడు జగత్తు పరమాత్మ మూడు ఈ మూడు వేరు అంటే ద్వైతం ఈ మూడు కలిసిపోయి ఒకటవుతే అద్వైనం అని అనుకోకూడదు ఈ మూడు కలిసిపోయి ఒకటే అనుకోండి మూడు వేరు వేరుగా ఉందని కలిసి ఒకటే అనుకోండి అది సత్వరదిష్టమో గుణంలో కలగక ప్రధానలాగా తయారవుతుంది అది కిచిడీ తయారవుతుంది కిచీలో రెండు మూడు కోర్లు వేసి కిచీ కాబట్టి బ్రహ్మ మూడు కలిగేసి ఒక కిచిడీ చేస్తే అది అద్వైతం అనుకోకూడదు అద్వైతం అంటే ఏంటో తెలుస్తుందండి ఈ మూడు కల్పితములు మూడు అవస్థలు కల్పితములు దట్ ఈస్ ది ఫోర్ దట్ ఈస్ ది కాన్సంటెంటల్ అది మూడు నుంచి స్థాయికి చేయడం కాబట్టి ఈ మూడు ఏ లెవెల్లో ఉంటాయో దాని ఫై లెవెల్ గా ఉంటుంది ఇన్ దాట్ ఈ మూడు ఉండవు ఈ మూడు ఉంటాయి దాంట్లోను అంటే శుద్ధాద్వైతము ద్వైతాద్వైతము వాళ్ళ భాష వాళ్ళ వాళ్ళ సిద్ధాంతము మూడు దాంట్లో ఏదో ఒడిగినొడిగి ఉంటాయని తగ్గ అలా కాదు మూడు కల్పిటములే ది థ్రూట్ ఈస్ వన్ విచ్ నాట్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది త్రీ విచ్ కంటే ది త్రీ విచ్ నాట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ త్రీ కమ్ ఇన్ టూ గారు విచ్ నాట్ transcendental. సెన్సర్ విచ్ అతీతము ఫ్రీగదు అది బ్రహ్మ అది అధ్వేనం ఉంటాయి కాబట్టి అవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రహ్మంగా ఉండవు అంటే చిదా భాపితే ఈ అవస్థ ఉంటుంది చిదా ఆరవది తు దీనికి భిన్నముగా తృప్తి తృప్తి ఆనందమనేది సప్తమి బ్రహ్మ అంటే పూలు చెప్పారు కదా పూవలు చెప్పారు కాబట్టి అక్కడికి ఇంకా ఆనందంలో ఆ భాష ఉండదు ఆ శోకము ఆ భాష శోక మోక్షము ఆ భాష ఆనందము బ్రహ్మ అక్కడే ఇంకా ఆ భాష వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోతుంది అందుకోసం తూ అది ఏడవ స్థాయి దాన్ని కూడా ఏడవది కింద లెక్క పెట్టాలి సురీరమన్నట్టుగా నాలుగవ మొదలు ఏడవది అది ఏడు కొండలంటే అది ఆ ఏడవది తృప్తి దానిది వెంకటేశ్వర స్వామి అని తృప్తి వెనక ఒక్కసారి నోడు తీసుకేసుకోండి అన్నారు మూడు ఏడు ముందు ముక్కు ఒక్కో మూడే వంద సాగుతున్న ఆరోగ్యంగా నోడు తీసి చేసుకుంటారా తృప్తి అది ఆనందము అద్వేషము అని చెప్తే వీళ్ళో లైట్లు అనుకుని కొనుక్కుని నిన్న మొదలు మి వాచ్యోక్మోక్ష ఉదీరి ఆ భాతస్ అవస్థైతృష్టిస్ పూర్ణమదస్ పూర్ణమి పూర్ణాత్ పూర్ణమద్య పూర్ణము God, Hashanah, Hashanah, Hashanah, with you.